చేస్తుంది అర్థవాదం అంటే ఏంటంటే ఇలా కొన్ని ఉదాహరణలు కూడా ఇందులో చెప్పబోతున్నారు మనం ఏంటంటే ఆ పీఠ ఆ గ్రంథం యొక్క ఆ గ్రంథకర్త యొక్క చెప్పేటువంటి విధానాన్ని మనం ఫాలో అయినప్పుడు నేను పై చెప్పే ఇవన్నీ కూడా మనకి లోతుగా మళ్ళీ కాబట్టి అర్థవాదం అంటే తెలిసిన దాన్ని బట్టి అది కాదని చెప్పడం ద్వారా దానికి వ్యతిరేకమైనది ఒక సత్యం అనేది ఉన్నది దాన్ని అందించడం అంటే ఇక్కడ సాధారణంగా లక్ష్యానికంటే వ్యతిరేక వాక్యాలు చూపించి అది కాదు అని చెప్పడం జరుగుతుంది ఉపపత్తి ఉపపత్తి అంటే అపూర్వత అంటే ఆశ్చర్యకర అద్భుతం అనేటువంటి పర్యాయ నామాలు అనాత్మ పదార్థములన్నింటికంటే కూడా ఆత్మ ఎందు విశేషత ఉండటమే అపూర్వత ఫలము అంటే ఉపయోగము ప్రయోజనము ఇవి పర్యాయ దీనికి ఏమంటే నీకు రోగం ఉండదు జనం మన చక్రం ఉండదు నీకు బంధం ఉండదు దుఃఖం ఉండదు నీకు ఆనందం ఉంటుంది శాశ్వత ఆనందంగా ఉంటుంది ఇలాగా చెప్పడం అటువంటి వాక్యాలు భగవద్గీతలు ఏరి చూస్తే ఇవన్నీ ఫలాన్ని నిర్ణయించేవి అర్ధవాదంలో ఒక సాధువును చూపించి ఈ మహాత్ముడు పగటిపూట భుజింపనే భుజింపడు అని ఒక శిష్యుడు పొగిడాడు ఈ సాధువు పగటిపూట భుజించడు అని చెప్పాడు అంటే ఈ సాధు స్థితిని చూసి శిష్యుని వాక్యంను పరిశీలించి ఓహో ఈ సాధువు రాత్రిపూట భుజించుతున్నాడు అని గ్రహించింది అంటే పగటిపూట తీసుకోడు సాయంత్రం చీ ఏదో కొద్దిగా తీసుకుంటాడు ఇంకా రాత్రి అలా ఏమి తీసుకోడు మళ్ళీ పొగలు కూడా ఏమి అతను పొగలు తినడు అంటే రాత్రిపూట ఏమైనా తీసుకుంటాడు అనేటువంటి చెప్పకనే తెలుస్తుంది అలాగే ఒక తల్లి తన కుమారునితో ఇట్లు చెప్పింది చుడుకు నీతో ఆటలాడుకునేటువంటి మన పొరుగింటి బాలుడు ఎంత శ్రద్ధగా స్నానం చేసి దువ్వుకొని పాఠశాలకు పోయి విద్యావంతుడు అడుగుతున్నాడో గమనించుతీవా అని అడిగాడు అంటే పక్కింటి పిల్లవాడు చక్కగా స్నానం చేసి తలదూకొని ముస్తాబయ్యి శుభ్రంగా శుచిగా పుస్తకాలకి తీసుకొని బుద్ధిగా చదువుకొని ఎంత చదువుకుంటున్నాడు దానివల్ల ఎంత మంచి పేరు వచ్చింది తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి ఎంత సంపాదిస్తున్నాడు అని అలా చెప్పడం ద్వారా మన పిల్లవాడు చదువుకోవట్లేదని చదువుకుంటే నేను కూడా అలా అవుతాను అనేటువంటి దాంతో ఇది అర్థవాదము అంటే ఒక ఒక పోలికతో చెప్పడం ద్వారా మనలో లేని దోషాలు చూపించడం కానీ అలాగే ఒక విషయాన్ని చెప్పడం ద్వారా మన లక్ష్యం దానికి వ్యతిరేకంగా ఉన్నదని నేతి నేతి వాక్య పద్ధతులు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనే పద్ధతిలో చిట్ట చివరికి అన్నీ కాకపోగా ఏదైతే మిగిలిందో అక్కడ ఏమీ మెగలేదు నీవి తప్ప నీవు అదే అయి ఉన్నావు కాబట్టి నీకు అదే అయి ఉన్నటువంటి లక్షణాలు వచ్చేసరికి చివరికి అన్నీ వదులుకుంటే ఇంతముందు నువ్వు ఏదై ఉన్నావో అజ్ఞానంలో ఇంతముందు నువ్వు ఏదై ఉన్నావో శరీరాధ్యాస నామాధ్యాస రూపాధ్యాస లింగాధ్యాస ఆశ్రమాధ్యాస వర్ణాధ్యాస ఇట్లా అనేక అధ్యాసలు వృత్తి అధ్యాస నేను ఇంజనీర్ని నేను డాక్టర్ని నేను నేను కలెక్టర్ని నేను గుమాస్తాని అనేటువంటి వృత్తి ఇవన్నీ కూడా శరీరానికి అన్నమయ కోశానికి సంబంధించినవి కానీ నువ్వు ఆత్మస్వరూపం అయినప్పుడు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అన్నప్పుడు ఈ తొలగితే నీవు నీవైనటువంటి స్థితి నీకు ్రహ్మనిష్టగా కుదురుకుంటుంది ఈ విధంగా అర్థవాదాన్ని తీసుకొచ్చాం ఉపపత్తి అంటే అనుకూలంగా యుక్తియుక్తంగా న్యాయంతో కూడుకున్నది అంటే దాన్ని నేను చెప్పాను నేను ఒక తెలియని విషయాన్ని తెలియజేసేటప్పుడు నీకు ముందు విశ్వాసం ఉండాలి కుతర్కం చేయకూడదు ఎందుకంటే నీకు అది కావాలి ఆ ప్రయోజనం పొందాలి ఆ ప్రయోజనం ద్వారా నీకు అద్వైతం సిద్ధించి జనమరణ రాహిత్యం కావాలి నాకు నమ్మకం నమ్మితేనే నేను చేస్తాను